జ్యేష్ఠరాజా శ్రంగన్ మోతిభి శ్రీమహాకత సశివసరంభా శంకరాచార్యమ్యమాన్స్మృదాచార్యపే గురు పరంపరాయ నమస్కృత నరం నరోం దీం సరస్వతీసోయముదీరే యత్ర నభిస్నేహస్తాప్యశుభాశుభం నాభినందేష్టిత ప్రజ్ఞా ప్రతిష్టిత సో యహా సర్వత్ర అనభిస్నేహ అభిస్నేహము లేనివాడు అంటే మనం మూడు స్థాయిలలో మూడు విషయాలని అనుభవానికి తెచ్చుకోవాలి బోధే ఏకత అభిస్నేహం ఎప్పుడు ఉంటుందంటే బోధే భేదము ఉన్నప్పుడు బోధ అంటే జ్ఞానం మనకి తెలిసిన దాంట్లో మన మన విచారంలో మన దర్శనములో మన విషనములో భేదం ఉందనుకోండి అభిస్నేహం వచ్చిపోతుంది దాన్ని ఆపలేదు మీరు బోధే ఏకత కాబట్టి మన విషన్ ఎప్పుడూ కూడా ఆ వన్నెస్ వైపు దాన్ని అలాగా ప్రసరింపజేస్తూ ఉండాలి బోధే ఏకత వన్నెస్ ఈ మధ్యన వన్నెస్ యూనివర్సిటీ అని అనుకోవచ్చు ఈ వన్నెస్ యూనివర్సిటీ ఒక ఆయన నేనే కల్కిని నేను చెప్పాను కదా భారతదేశంలో ఎట్ ఎనీ గివన్ టైం ఆరుగురు ఉంటారు మినిమం మేము భగవంతుళ్ళమే అని చెప్పి వాళ్ళు ఆరుగురు ఉంటారు నేను భగవంతుణ్ణి అంటే అహం బ్రహ్మాస్మీ కాదు ఆ అహం బ్రహ్మాస్మీ అయితే సమస్యే కాదు నేను భగవంతుణ్ణి మీరందరూ నా భక్తులు నా జనులు నెంబర్ వన్ నెంబర్ టూ నేను భగవంతుణ్ణి అంటే ప్రత్యేకాత్మరూపంగా నేను భగవంతుడు కాదు దేహేంద్రియ మనస్సంఘాతంతో బాటే భగవంతుడు అభిప్రాయం So, in that sense, it is not acceptable. So, భగవాన్ రమణ మహర్షి లాంటి వారు ఆయన Kana కానీ ఆయన Nenu నేను భగవాను Anra, అందరూ వచ్చిన బాధ ఏమిటంటే Anra, అందరూ చుట్టు ఒకల వాళ్ళు అంటారు సో ఈయన ఒక ఆయన అంటూ ఉంటారు నేనే దేవుణ్ణి నేను కల్కిని కూడా పైగా అని అంటారు ఆయన వన్ ఎస్ యూనివర్సిటీ అని ఒకటి స్టార్ట్ చేసినట్టుగా నేను అలాగే ఎక్కడో చూశాను ఎనీవే సో బట్ ఐఎమ్ హ్యాపీ వన్ ఎస్ అని అంటున్నారు టు దట్ ఎక్స్టెంట్ ఐఎమ్ I don't know what he means by that oneness. Anyway, whatever, oneness. Bodhe Ekata. Chitte Samata. So, Veshan uh, is a little bit of a Kattva. At the level of the mind, Chittavante Manasthan Artham. At the level of the mind, Equanimity, Samata. It means that there is a way of being in the world, but that way of being in the world is also a way of being in the world. ఎందుకంటే బోధే ఏకత ఉంది కనుక చిత్తే సమత్వం ఈ సమత్వం అన్నది చాలా గొప్పదిగా చెప్తారు నైతాదృశం బ్రాహ్మణ్యాస్తి విత్తం యథైకత సమత అసంగత అనే విధుల నీతి మహాభారతంలో బ్రాహ్మణస్య అంటే వేదవేత్తకి ఏతాదృశం విత్తం నాస్తి ఇటువంటి సంపద లేదు ఏమిటా సంపద ఏకత సమత అసంగత మూడు ఏకత బోధే ఏకత బోధే ఏకత బోధలో ఏకత అంటే కుక్క విద్వాంసుడు ఒక్కటే ఎక్కడ ఒక్కటి బోధే ఏకత చిత్తే సమత సపోజ్ విద్వాంసుడు వచ్చి అనుకోండి అబో నేను చాలా పుణ్యాత్తుకున్నాను కుక్క వచ్చి అనుకోండి ఆ నేను అపవిత్రుని అయిపోయాను అది అది కాదు చిత్తే సమత శుభాశుభముల ఎందు సమత్వం వచ్చేస్తుంది చిత్తే సమత వ్యవహారే అసంగత ఎప్పుడైతే బోధలో ఏకత్వము చిత్తంలో సమత్వము ఉంటుందో వ్యవహారంలో అసంగత ఉంటుంది అంటే అనభిస్నేహ అని అర్థం సంగము ఉండదు చేయాల్సిందంతా చేస్తారు వ్యవహారంలో ఏదైతే చేయాలో అది చేస్తారు చేయడం అంటే ఏమిటి ఒక ఒక సందర్భంలో మనం ముందుకు వెళ్ళి కొంత సహాయం చేయటము లేకపోతే కొంత కంట్రిబ్యూట్ చేయటము యోగదానము మనం చేయాల్సిన పని ఉండొచ్చు మరొకటి ఉండొచ్చు మన వల్ల అపేక్ష ఉన్నప్పుడు అది చేసే సక్క కానీ రాగం ఉండదు ఒకప్పుడు వ్యతిరేక సందర్భంలో దూరంగా ఉంటాం కానీ ద్వేషం ఉండదు అది సమత ఆ అసంగత కాబట్టి బోధే ఏకత చిత్తే సమత వ్యవహారే అసంగత దీన్ని ఎస్ సర్వత్ర అనభిస్నేహ తాప్త్య శుభాశుభం నాభినందేష్టి ఇప్పుడు ఒక కర్మ వల్ల శుభమంటే కర్మ కదండి శుభం అంటే శుభకర్మ శుభస్థితి ఆ కర్మ వల్ల వచ్చిన శుభ పరిస్థితి శుభ వాతావరణం సో మీరు అగ్నిహోత్రం చేశారనుకోండి శుభంగా ఉంటుంది వాతావరణం నలుగురు కూర్చుని పేకాటాడుతో సిగరెట్ తాగుతూ ఉన్నారనుకోండి చాలా అశుభంగా ఉంటుంది వాతావరణం సో శుభ కర్మ శుభ వాతావరణము అది శుభ శబ్దానికి వర్థాలు కాబట్టి శుభ కర్మ చేత నాకు అభివృద్ధి ఉంటుంది అశుభ కర్మ వలన నేను పతితున్నవుతాను ఇది పరిచ్ఛిన్నమైన వ్యక్తి యొక్క దృష్టికోణం ఆత్మ విషయంలో అది అలా ఆత్మ కూడా అలా అనుకున్నారు నా కర్మణా వర్ధతే నో కనీయా కర్మచేత ఆత్మస్వరూపానికి మెరుగురాదు కర్మ లేకపోతే లోటు కాదు నా కర్మణా కర్మచేత వర్ధిల్ నో కనీయా అశుభ కర్మచేత కిందకి పడిపోవడమనో లేకపోతే కర్మ లేని సందర్భంలో లోటనో అది లేదు ఎందుకంటే ఆత్మ అకర్త ఇప్పుడు మీరు ఈ దీపమే ఉందండి ఆత్మ అంటే ఆత్మ దీపమే జ్యోతి కదండి అంతర్జ్యోతి కదా దీపం ఉంది ఆ దీపం వెలుతుర్లో భగవద్గీత చెప్ చదివారు దానికి పుణ్యం వస్తుందా మీకు పుణ్యం వస్తుందా మీకే వస్తుంది పోనీ మీకు చదవడానికి అవసరం కదా దీపం దీపంలో అయితే కదా కాబట్టి మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి దీపానికి ఏమైనా పుణ్యం వస్తుందంటేనో మీరు భగవద్గీత బదులుగా ఇది కూర్చుని ఏదో తప్పు పని చేస్తారు ఆ దీపంలో ఏవో అంటే ఏదో తప్పు పని చేశారు చేస్తే దానివల్ల ఆ దీపానికి లోటేమిరా నా కర్మణా వర్ధతే నో కన్యా ఆత్మ అట్టే దీపం అంతర్జ్యోతిషి లోపలుండే దీపం లోపలుండే దీపం అంటే కొంతమంది ఇలాగ ఇలాగ ఇలాగ వెలుగుతూ ఉంటుంది అనుకుంటారు అలాగే కాదు లోపలుండే దీపం అంటే అలా అనుకుని దాన్ని చూసి ప్రయత్నం చేస్తాను అయ్యయ్యో అలాగే దాన్ని చూస్తే అది జడమైపోతుంది కానీ కాల్పనికం అవుతుంది ఇలా కలుమూసుకున్న ఓ దీపం అలా వెలుగుతున్నట్టు చూశాను అనుకోండి అది కాల్పనికం అవుతుంది కానీ మరేమవుతుంది భావన చేసిందే అవుతుంది చూడ్డానికి కావలసిన చైతన్య దీపం తెలివి అనే దీపం ఆ దీపము దానికి శుభాశుభములతో సంబంధము లేదు శుభము దానికి మెరుగును తీసుకురాలేదు అశుభము దానికి చెడును తీసుకురాలేదు సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ అంట్రస్ట్ భాష్యం చూద్దాం యో ముని సర్వత్రా देह देहज जीविता दिष्वी अनभिस्ने अभिस्नेजि ताप्य शुभाशुभ सो ते शुभ अशुभं रि विडदीसी अल्लन चुभ अशुभं सो आया शुभमुन ఆయా శుభమును గాని పొంది ప్రాప్య అంటే లబ్ధ్వా అభినందతి అభినందించడు ద్వేషించడు సో అభినందించడం అంటే సంతోషించటం జాయిన్ ఇన్ ది సెలబ్రేషన్ దాన్నే వివరిస్తున్నారు దేనికి అభినందించడు దేనికి ద్వేషించడు అన్నది శుభం ప్రాప్య నతుష్యతి నృష్య తుష్టి హృష్టి అన్నున్నాయి శుభం వచ్చినప్పుడు లోపల సంతోషం కలిగితే బయటికి వచ్చేది హర్షము సెలబ్రేషన్ లోపల హర్ష లోపల ఆనంద సుఖమానుభూతి బాగా కలుగుతుంది సంతోషం బయటికి సెలబ్రేషన్ హర్షతే సో మహాత్ములు ఏదైనా శుభం వస్తూ ఉంటుంది శుభం వస్తుంది అశుభం వస్తాయి రెండో వస్తాయి శుభం వచ్చినప్పుడల్లా పెడితే అశుభం వచ్చినప్పుడల్లా ఏడు మొహం వేసుకో కూర్చోవాల్సి ఉంటుంది దానికి ఆపోజిట్ కదా మరి శుభం వచ్చినప్పుడు పెట్టిరేకపోయినవాడు అశుభం వచ్చినప్పుడు ఏమైపోతాడు విరుంగిపోతాడు అంచేతనే మన వాళ్ళని చూడ కాదు పార్టీ నైట్లో మనిషిని చూడలేము అదే మనిషి కొంచెం అనారోగ్యం చేసి హాస్పిటల్లో ఉంటే అప్పుడు చూడలేము నేను చూస్తూ ఉంటా పార్టీ నైట్లో స్వామీజీని ఇన్వైట్ చేయటం జాగ్రత్తగా స్వామీజీకి కొంచెం పెరుగు చారు అన్నం పెట్టేసి పంపించాడు పంపించి ఇంకా పార్టీ అవకాశ ఇది అమెరికాన్ పద్ధతి నేను అసలు ఐ రిఫ్యూజ్ టు గో ఐ నాట్ కనెక్టెడ్ విత్ యువర్ సెలబ్రేషన్ అండి వాళ్ళు ఎందుకంటే వీళ్ళదే ఉంటారు ఇది ఎలా అంటే ఆల్బమ్ చూసి తెలిసింది నాకు మళ్ళీ ఇదొకటి ఫోటో ఆల్బమ్ ఫోటో ఆల్బమ్ చూడమని తీసుకొస్తా ఫోటో ఆల్బంలో మొట్టమొదట ఒక నాలుగు పేజీల వరకు శుభంగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత అంతా అశుభంలో పడుతుంది సో అంతవరకు పంచాఖండ మొహాన్ని నామ విభూత పెట్టుకున్నవాడు ఈ స్వామీజీ వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఫోటోల్లో అసలు ఇదే ఈ మనిషనా ఆ మనిషి అన్నట్టుగా అయిపోతుంది ప్యాంటు షర్టు వేస్తాడు కోటు వేస్తాడు టై కడతాడు రాత్రి పదకొండు ఏడు గంటల వేళ టై ఎందుకండి ఎందుకు వాట్ ఫార్ వాట్ ఫార్ హూమ్ యూ వాంట్ టు ఇంప్రెస్ అలాగే ఉంటుంది ఎనీవే సో శుభం ప్రాప్య నా తుష్యతి నా సృష్యతి పో తప్పే ఉందండి హర్షం చేస్తే తప్పే ఉంది తప్పేమీ లేదు మనుస్మృతి గారు ఓ మాట అన్నాడు హృష్టో దృప్యతి దృప్త ధర్మం అతిక్రామతి అని అంటాడు ఆయన శ్రష్ట అంటే చాలా ఉల్లాసంగా పార్టీ చేసుకున్నవాడు దృప్యతి చాలా దర్పంతో ఉంటాడు ఈ పార్టీ ఇంఫ్లో చాలా దర్పంగా ఉంటాడు పార్టీ అంటే అదే కదా సంథింగ్ గ్రేట్ ఐ హావ్ అచీవ్డ్ అనే బేసిస్ మీద కదా పార్టీ చేసుకునేది చాలా దర్పంతో ఉంటాడు ఓన్లండి ఏదో అకాంప్లిష్ చేసి దర్పంతో ఉంటాడు తప్పే ఉంది ఏదో పరీక్ష పాస్ అయ్యడం లేకపోతే లక్ష రూపాయల లాభం వచ్చింది దర్పంతో ఉన్నాడు ఏమీ తప్పేం లేదు దృప్త ధర్మమతి క్రామతి దర్పంతో ఉన్నవాడు ధర్మాన్ని ఉల్లంఘిస్తాడు అది సమయం ఆ టైంలో వీడు పార్టీ టైంలో నాన్నగారు అమ్మగారు ఏదో పనుండి పిలిచారనుకోండి వీడు విసుక్కుంటాడు రిఫ్యూజ్ చేస్తాడు ఏదో చేస్తాడు ధర్మోల్లంఘనం అనేది చిన్న దాని దగ్గర పెద్దది అనేక రకాలుగా ఉంటుంది సో కాబట్టి హర్షము శోషము హర్షము ఈ రెండూ కలిపి అభినందతి అవేమీ ఉండవు కామ్గా ఉండాలి దెర్ ఈజ్ ఎ వాల్యూ ఇన్ ది కామ్నెస్ దెర్ ఈజ్ నో వాల్యూ ఇన్ ది హైట్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ ఇస్ నో వర్త్ ఇన్ ఇట్ హైట్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ అది మీకు శుభమైన అశుభమైన రెండు సందర్భాల్లోనో హైట్ యాక్టివిటీ ఉంటుంది రెండు సందర్భాల్లోనూ అది హానికారకమైన దాంట్లో ఏమీ ప్రయోజనం లేదు ఇట్ అమౌంట్స్ టు అబ్యూస్ ఆఫ్ ది మైండ్ In both cases, it amounts to abuse. You should avoid ఇట్ సో అలాగే ఉండరు నా హృష్యి తర్వాత అశుభంచ ప్రాప్యా నేష్టి అర్థ అశుభాన్ని పొంది ద్వేషించరు ఇది మహాత్ముల యొక్క లక్ష్యం నేను నిన్న కొంత ఏవో అనేక రకాలుగా ఆ వాక్య తత్ తత్ తత్ దీనికే దానికి కొంత దాన్ని చాలా జాగ్రత్తగా చూడమనే ప్రయత్నంలో కనుష్యూస్ చేశాను వాట్ ఎవర్ సో పామరుడు ఎలా ఉంటాడంటే అశుభం అభినందతి శుభం ద్వేష్టి అది పామరుడు యొక్క లక్షణం అశుభాన్ని అభినందిస్తాడు అశుభం చాలా మంచిది అంటాడు శుభాన్ని ద్వేషిస్తాడు సో ఇప్పుడు ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే అడ్డుపడతానంటాడు చెడు కార్యం చేస్తారంట అలాంటి అశుభం అభినందతి శుభం ద్వేష్ అయోధ్యలో రామాలయం కట్టాలంటే అభిబే తప్పంటాడు మసీదు అయోధ్యలో మసీదు ఉండాలంటే అదే కరెక్ట్ అంటాడు అదే ఆ కేటగిరీ అయోధ్యలో మసీదు ఏంటండి ఎవడు చెప్పాడు అండి అయోధ్యలో మసీదు అని మన బొర్రున్న మాట నాది అజ్మీర్లో మసీదు పెట్టుకో మక్కాలో మసీదు పెట్టుకో అయోధ్యలో మసీదు అనుకో దేనికోసం అక్కడ సందర్భం లేదు అయినా అశుభం అభినందతి శుభం ద్వేష్టి వీడు పామరుడు సో విషయీ ఉంటాడు విషయీ విషయీ అంటే భోగలాలసుడైన గృహస్థు కానీ ధర్మాన్ని తప్పడానికి ఇష్టపడ్డాడు వీలైనంతలో వాడేం చేస్తాడు జనరల్ పబ్లిక్ విషయీ జనరల్ పబ్లిక్ గివెన్ టు సెన్స్ గ్రాటిఫికేషన్ జనరల్ పబ్లిక్ కావాల్సింది ఏమిటంటే సెన్స్ గ్రాటిఫికేషన్ సెన్స్ గ్రాటి సెన్స్ గ్రాటిఫికేషన్ అంటే ఇంద్రియ ప్రీతి అని అర్థం భాగవతంలో అలా చెప్పారు దాన్ని ఇంద్రియ ప్రీతి వీడు ఇంద్రియ ప్రీతే ఆనందం అనుకుంటాడు వాడికి అంతకంటే ఒక ఉన్నతమైన ఆనందానికి ఒకటి ఉంటుందని అరగడం ఇంద్రియ ప్రీతి ఏదైనా సినిమా అయినా చూడాలి కడుపు నిండా తినైనా తినాలి లేకపోతే తాగనైనా తాగాలి ఏదో ఇలాగంటే ఒక ఇంద్రియ ప్రీతి ద్వారానే ఆనందం అని కానీ మనస్సు ప్రసన్నంగా ఉంటే కూడా ఆనందం అసలైన ఆనందం అక్కడ ఉందని వాడు అదేమీ అరగడం అటువంటి వాడిని విషయి అంటారు వాడికి విషయికి భోగాసక్తుడికి ధనం అధికంగా కావాలి ఎందుకంటే ఖరీదండి భోగా భోగంలో ఖరీదు ఉంటుంది భోగం అంత చవకం కాదు ఎప్పుడైనా ఈ అమర్రం ఎదుర్కొండగా ఒక ఒకటి ఉంది నా కిటికీలోంచి కనపడుతూ ఉంటుంది ఎప్పుడైనా లోపలికి వెళ్ళి చూడండి మీరు వంద కాగితం సరిపడద్దు చేతిలో ఐదు ఆరు వందలు ఉంటే లోపల అడుగుపెట్టండి లేకపోతే అసలు అడిగేసి వెళ్ళొద్దు మన డైమండ్ పాయింట్ దగ్గర వచ్చి మూడున్నర ఇస్తే వాడో కప్పు ఛాయ్ ఇస్తారు తాగి బయటపడొచ్చు అంతేగాని అక్కడ అడుగు పెట్టడానికి వీర్లేదు దట్ ఈస్ ఎ డేంజరస్ ప్లేస్ యూ షుడ్ హ్యావ్ ఎ బంచ్ ఆఫ్ నోట్స్ పది రూపాయల కాగితాల నోట్స్ చూస్తే వాళ్ళు ఛేదరించుకుంటారు పది రూపాయల నోట్కి మీరు ఇచ్చారనుకో లెక్క పెట్టి ఇవ్వడం ప్రారంభించారనుకోవాలి లెక్క తెమ్మాలి ఎప్పటికీ వంద కాగితాలు ఇవ్వాలి ఐదు వందల ఇవ్వాలి కానీ పది రూపాయలుగా అయితే మీరు బిల్లు పేమెంట్ చేశారంటే వాడు అసహించుకుంటాడు ఎవట్రా వీడు ఇక్కడికి వెళ్ళా వచ్చాడని పొరమా వీడు దారి తప్ప వచ్చాడనుకుంటాడు వాడు మనం వందలు ఐదు వందలు వాడు పదిలో పదిహేను వాడిస్తాడు అది దాని లెక్క కాబట్టి చాలా ఖరీదైన సమాచారం ఇది ఈ భోగం కాబట్టి విషయీ భోగాసక్తుడైన వ్యక్తికి సంసారికి ధనం కావాలి ధనం అంత మీరు ఒక ప్రయత్నంలో వెయ్యి రూపాయలు సంపాదించారనుకోండి దాన్ని కాజేయడానికి సిద్ధంగా రాబుల్లా కాసుకుని ఉంటారు వాళ్ళు చేస్తున్నారు ఏదో దీంట్లో కొదవ పెట్టండి ఎప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది యూ హెవ్ టు ఫైట్ ఇన్ఫ్లేషన్ ఆల్ ది టైం ఇప్పుడు మీ దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి అనుకోండి వెయ్యి రూపాయలు చిన్న పెట్టెలో పెట్టుకుని లోపల కూర్చుంటే ఆ వెయ్యి రూపాయలు ఎందుకు పనికిరాదు అది ఆఫ్టర్ టూ మంత్స్ దాని విలువ ఎనిమిది వందలే ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు గ్రో ఇట్ యూ డోంట్ హ్యావ్ ఎ చాయిస్ యూ హెవ్ టు యూ హావ్ టు గ్రో యూ హెవ్ టు మేక్ ఇట్ హయ్యర్ అండ్ హయ్యర్ బికాస్ దెర్ ఈజ్ ఇన్ఫ్లేషన్ అండ్ యూ హెవ్ టు ఫైట్ ఇన్ఫ్లేషన్ ఈ రోజు లక్ష ఉందంటే ఇదే లక్ష మళ్ళీ ఏడాది ఉంటే ఉపయోగం లేదు ఈ లక్షను లక్షా పదివేలైనా చేయాల్సి ఉంటుంది అంటే మీ దగ్గర పెట్టుకుంటే లక్ష లక్షా పదివేలు ఎందుకు అవుతుంది అది ఇంకోహి దగ్గర పెట్టాలి వాడు కాజేస్తాడు ఇలాగా సో ఇట్ ఏ క్యాచ్ ట్వంటీ టూ యూ కీప్ విత్ యూ లంక బిందులు అనే వర్కౌట్ కాదు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది కనుక ఇన్ఫ్లేషన్ని ఫైట్ చేయాలంటే లంక బిందులాగా పెట్టుకోవడానికి వీర్లేదు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేస్తే రాబందుల్లాగా కాజేస్తూ ఉంటారు దేర్ ఫార్ యు ఆర్ ఇన్ ట్రబుల్ యూ హెవ్ టు మేక్ మోర్ మనీ యూ హెవ్ టు మేక్ మోర్ మనీ మీన్స్ యూ హెవ్ టు టేక్ మోర్ రిస్క్ దేర్ మోర్ ఫియర్ మోర్ టెన్షన్ నౌ యూ డెస్పరేట్లీ నీడ్ గాడ్ యూ నీడ్ గాడ్ బికాస్ ఈ వాతావరణం ఎలా తయారైందో చూడండి మీ చేతుల్లో దాటిపోయింది అప్పటికే అది కాబట్టి యూ నీడ్ గాడ్ దేవుడికి దండం పెట్టుకుని మొదలుపెట్టలే పని చేస్తారు సో అటువంటి వాడికి గాడ్ అంటే ఏమిటి శుభమో అశుభము ఇట్స్ ఏ డివైడ్ వెక్టికల్ డివైడ్ రెలిజియన్ అంటే వెక్టికల్ డివైడ్ గుడ్ ఈవిల్ అప్సల్యూట్ గుడ్ అబ్సల్యూట్ ఈవిల్ రాక్షసులు రాక్షసులే దేవతలే ఎప్పటికే అంతే దేవతల్లో రాక్షసుల్లో ఎవడైనా ప్రహ్లాదు లాంటి వాడు ఎక్సెప్షన్ అయితే అవ్వచ్చు కాని రాక్షసులు రాక్షసులే దేవతలు దేవతలే ఎంత తప్పు పని చేసినా దేవత దేవతే మంచి పని చేసినా రాక్షసులు రాక్షసు వెర్టికల్ డివైడ్ శుభం అశుభం హీ గెట్స్ ఫిక్స్డ్ ఇన్ ఇట్ శుభం అభినందతి అశుభం ద్వేష్టి వీడు విషయి మహాత్ములు రెండు లెవెల్స్ కూడా దాటిపోతారు పామర లెవెల్లో ఎలాగూ ఉండదు విషయీ లెవెల్లో కూడా ఉండరు మహాత్ములు మహాత్ములు ఏమి లెవెల్లో ఉంటారంటే శుభం నాభినేష్టి అది అక్కడికి మీమాంస అదైంది తా ప్రతిష్ఠిత అందాము తర్ష విషాదవర్జిత వివేకజా ప్రజ్ఞా ప్రతిష్ఠితవతి సో ఈ విధంగా హర్ష విషాదములు అంటే సుఖదుఖాలే సుఖదుఖములు అంటే కొంచెం మైల్డ్ టర్మ్స్ మైల్డ్గా ఉంటాయి హర్ష విషాదములు ప్లెషర్ పెయిన్ సుఖదు హర్ష అంటే వెరీ ఇంటెన్స్ ప్లెషర్ ఎక్స్ట్రసీ ఎక్స్ట్రసీ అనొచ్చు వద్దులెండి ఎక్స్ట్రసీ ఎక్స్ట్రసీనా అన్నా పర్వాలేదు ఎక్స్ట్రసీనా పర్వాలేదు బ్లిస్ అనకుండా ఉంటే సరిపో ఎక్స్ట్రసీ ఎక్స్టాటిక్ వాడతా తర్వాత ఒక డ్రగ్ ఉంది పార్టీ డ్రగ్ దానికి ఎక్స్ట్రసీ అని పేరు కాబట్టి వాడచ్చు రియల్ దెర్ ఈజ్ అ ట్యాబ్లెట్ ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్ట్రసీ ఆ ట్యాబ్లెట్ వేసుకుని పార్టీకి వెళ్ళిపోవాలి అయితే పార్టీకి వెళ్ళిన తర్వాత వేసుకోవచ్చు కూడా వద్ద It is called ecstasy. It is the most dangerous dangerous. Very, very వెరీ వెరీ డేంజరస్ ఈ యువకులు చెడ్డదని నా అభిప్రాయం కాదు మోస్ట్లీ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దే గోల్ గో టుగెదర్ దే ఆల్ గో టు together. ఇక ఎక్స్ట్రసీ ట్యాబ్లెట్లు కావాలంటే ఓ పబ్కి రాత్రి పదిన్నర పదకొండింటికి చేరుకుంటే అక్కడ దొరుకుతాయి ఎక్స్ట్రసీ ట్యాబ్లెట్ అంతా బ్యాండ్ డ్రగ్స్ వాటెవర్ హర్షము అంటే ఆ కేటగిరీలో కొడుకుంది ఇంటెన్సిటీ హై ఇంటెన్సిటీ ఏవో మన సింపుల్ గృహస్థులకు ఉండే సుఖ దుఃఖాలని అంతల్లా నిందించాల్సిన పని వాళ్ళు దాని నుంచి కూడా బయటపడాలి బట్ అంతల్లా నిందించాల్సిన సందర్భం కాదు హర్షము విషాదము విశేషేణ సీదతి ఇది విషాద ఈ పెర్సన్ బికమ్స్ బికమ్స్ డిఫంక్ట్ వాడు ఇంకా ఆపరేట్ చేయలేడు ఇంకా వాడి వల్ల ఏ పని కాదు వాడు అక్కడ కొలాబ్స్ అయిపోయి కూర్చుండిపోతుంది ఈ గెనాట్ ఈవెన్ స్టాండ్ ఆన్ హిస్ ఫీట్ ఆ స్థితికి చేరుకుంటాడు శిథిలం అయిపోతుంది కూడా అంతలాగా వాడు హీ గోస్ ఇన్ ద హెల్ప్లెస్నెస్ ఆఫ్ యాగోని అది విషాదము హెల్ప్లెస్నెస్ ఆఫ్ యాగోని అలాగంటే స్థితి ఈ రెండింటికి దగ్గరికి రానివ్వకూడదు హర్ష విషాద వర్జితస్య మీకు ఉంటే రెండు ఉంటాయి పోతే రెండు పోతాయి మీరు అప్పుడప్పుడు పార్టీ చేసుకుంటాం విషాదం ఉండకూడదు అంటే కూడా బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ యూ సీక్ ప్లెషర్ యూ విల్ గెట్ పెయిన్ ఆల్సో ఇట్స్ ఏ ప్యాకేజ్ యు కెనాట్ హ్యావ్ వన్ వితౌట్ ది అదర్ యుల్ గెట్ పెయిన్ ఆల్సో బట్ సపోజ్ మీరు ప్రెషర్ని సీక్ చేయటం మానేసేమి యూ స్టాప్ సీకింగ్ మీన్స్ స్టాప్ సీకింగ్ ఇంద్రియ ప్రీతి అనే దాన్ని సీక్ చేయటం మానేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఉంది యూ స్టాప్ సీకింగ్ ఎనీ పర్టికులర్ ఫుడ్ ఫుడ్ ఇన్ జనరల్ ఈజ్ ఓకే వాట్ ఎవర్ will be there. డేర్ will విల్ బీ డేర్ యూ విల్ నో ఇట్ ఆఫ్టర్ ఇట్ హ్యాపన్స్ ఒక్కలో పెట్టుకుంటారో తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటే అలా ఉంటుంది ముందు మీరు సీక్ చేయటం మానేయాలి నాకు ఇలా ఉండాలి ఎలా ఉండాలి అని ఆ సీకింగ్ బిఫోర్ హ్యాండ్ షుడ్ నాట్ దిదే అదొక యాటిట్యూడ్ అదొక ట్యాబు కిందనే చెప్పట్ల ఒక యాటిట్యూడ్ అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే సహజమైపోతుంది ఎంత సహజమైపోతుందంటే మీరు ఫుడ్ వచ్చి ఫుడ్ వస్తూ ఉంటుంది తినేది ఏదో తింటూ ఉంటారు ఒకటి బాగుంటుంది ఒకటి బాగుండదు బట్ మీ ఫోకస్ అసలు ఆ దరిదాపుల్లో ఉండదు ఇట్ ఆల్ హ్యాపన్స్ మీ ఫోకస్ హ్యాల్స్వేర్ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది ఫుడ్ వచ్చింది ఇది బాగుంది ఇది బాగుంది ఇది బా వస్తారుగా ఉంది అన్నీ తెలుస్తూ ఉంటాయి కంగారేరు ఉంటుంది కదండి ఇంద్రియ జ్ఞానం కలుగుతూ ఉంటుంది బట్ యూ బికమ్ డిసోసియేటెడ్ ఫ్రమ్ ఇట్ ఆ హుక్ ఉండదు అన్హుక్కుడు అయిపోతారు కాబట్టి దాని దారిని అది ఉంటుంది మన దారిని లెవెల్ వచ్చేస్తుంది అది అప్పుడు మీకు హ యూఆర్ నాట్ సీకింగ్ ప్రెషర్ దేర్ ఇన్ ఆల్ లైక్లిహుడ్ యూ మే నాట్ గెట్ పెయిన్ ఆల్సో ఒకవేళ కొంత పెయిన్ ఉంటే యూ విల్ గో ఎలాంగ్ విత్ ఇట్ ఇన్ఫ్యాక్ట్ అది పెయిన్ అని అనుకోడు కాబట్టి యూ రైజ్ అబౌవ్ ద బౌండరీ ఆఫ్ ప్లెషర్ పెయిన్ ఆ బౌండరీకి పైకి వెళ్ళిపోతారు ఎప్పుడైతే మీరు హర్ష విషాదములు అనే బౌండరీ దాటి వెళ్ళారో దాని పేరే ఆనందము అని అంటారు దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్ కాబట్టి హర్ష విషాదములు వర్జితుడైతారు అప్పుడు ఉండే ప్రజ్ఞ ప్రజ్ఞ అంటే ద ద విజన్ ద అండర్స్టాండింగ్ దానికి వివేకజా ప్రజ్ఞ ఆ వివేకము నుంచి పుట్టిన ప్రజ్ఞ అది ప్రతిష్ఠితాభవతి మీరు ఆ పని చేయండి మీకు అది స్థిరం సాధకుడికి బోధ వివేకం ఉంది కానీ వివేకం స్థిరం కావాలి కదండి వివేకజా ప్రజ్ఞ ఆత్మ అనాత్మ వివేకము అది స్థిరం కావాలి ఇప్పుడు దేహము వల్ల లభించే భోగం ఏదైతే ఉందో దానిమీద మీకు ఎంతవరకు దాని మీద ఆకర్షణ ఉంటుందంటే ఎంతవరకు దేహమే నేను అనే అభిమానం ఉంటుందో అంతవరకు ఉంటుందో ఆకర్షణ అది దాని దాని పేరే అవివేకము ఉంట దేహము నేనే దేహమే నేను దాని పేరే అవివేకం ఉంటాయి ఇంక వేరే అవివేకమే ఉంది అదే అవివేకం ఆ అవివేకం పోతే వచ్చేది వివేకము ఆ వివేకమును ప్రాక్టీస్ చేస్తే పుట్టేటువంటి ప్రజ్ఞ అండర్స్టాండింగ్ అది ఉందే అది అది స్థిరం అవుతుంది అది స్థిరం కావాలి ఇట్ మస్ట్ గెట్ రూటెడ్ అప్పుడు వాడు స్థిత ప్రజ్ఞ జీవన్ముక్తుడవుతాడు లైఫ్ బికమ్స్ స్మూత్ సెయిలింగ్ అయిపోతుంది చాలా కులాసగా జీవితం నడుస్తుంది కమోంగ జ్ఞాప్రతిష్ఠిత ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య సంహరతే సంహరతే అంటే ఉపసంహరతే అని అర్థం ఉపసంహారము చేయును ఆత్మనేపదం దానివల్ల లాభం మనకే మన కోసమే ఇంకో వాళ్ళ ఉద్ధరించడం కోసం కాదండి ఇంకో వాళ్ళని ఉద్ధరించడం కొంతమంది అలా ఉంటారు నేను చేసి పెట్టమనేది మీరు చేసి పెట్టట్లేదు కాబట్టి ఇంక వేళ నుంచి నేను పొలానా తిండం మానేస్తున్నాను అని అలా ఇంట్లో వాళ్ళను తెలియడం కోసం కాదు పొలకోసమే సంహారతే ఉపసంహారతే ఉపసంహారం విత్డ్రా ఉపసంహారం చేస్తాడు వేటిని ఇంద్రియాణి అంటే జ్ఞానేంద్రియాణి ఇచ్చా జ్ఞానేంద్రియములను ఉపసంహారం చేస్తాడు సో శబ్ద స్పర్శ రూప వస గంధములు అనేవి విషయములు సో ఇంద్రియములను శబ్దానికి సంబంధించి ఇచ్చేవి రస స్పర్శకి సంబంధించి చర్మము త్వక్ తర్వాత రూపానికి సంబంధించి కన్ను రసానికి సంబంధించి నాలుక అన్నింటికంటే ప్రధానమైనది జితం సర్వం జితే రసే తర్వాత స్పర్శకి సంబంధించి గంధానికి సంబంధించి ముక్కు గంధం కూడా ఇదొప్పిచ్చి జనాలకు గంధం గంధాన్ని ఆఘ్రాణిస్తారు వీళ్ళకి గంధం మీద ప్రీతి దాన్ని దేవుడికి పెట్టి చేస్తూ ఉంటాడు మంచిది దేవుడు లేకుండా చేసేదానికంటే నయం దేవుడితో సంబంధం లేకుండా గంధ వ్యామోహంలో ఉన్నదానికంటే దేవుడితో ముడి పెట్టి గంధాన్ని ఆస్వాదించటం వన్ స్టెప్ బెటర్ నెక్స్ట్ స్టెప్ ఈజ్ దేవుడు ఎక్కడ ఉన్నాడండి ఎక్కడున్నాడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా బయట ఉన్నాడు లోపల ఉన్నాడు ముందు లోపల ఉన్నాడని తెలుసుకో ముందు లోపల ఉన్నాడు అని తెలుసుకో తర్వాత బయట ఉన్నాడు ఇప్పుడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు మీకు దేవుడు బయట కనపడుతున్నాడా లోపల కనపడుతున్నాడు ఎక్కడా కనపడలేదు మహానుభావం ఎక్కడా కనపడలేదు వెంక తిరుపతి వెళ్తేనే ఏమైనా కనపడాలి ఇంక చుట్టుపక్కల ఎక్కడా కనపడలేదు ఓరు వెదివాడా దేవుడు బయట ఉన్నాడు లోపల ఉన్నాడు ఓకే మరి అది ఎలాగా అది సాక్షాత్కారం అయ్యిది ఎలాగా బయట ఉన్నాడు లోపల ఉన్నాడు అంటే అనేశం సాక్షాత్కారం కావాలి కదా ఎలాగ ఎక్కడ మొదలెట్టమంటారు బయట మొదలు పెట్టమంటారా లోపల మొదలు పెట్టమంటారా అంటే రెండూ చెప్పారు మహాత్ములు రెండూ చెప్పారు కొంతమంది మహాత్ములు ఏవెళ్ళారంటే ముందు బయట మొదలు పెట్టాలి తత్పదార్థ శోధన లైక్ అరవిందో మొదలైన మహాత్ములు తత్పదార్థ శోధన బయట దేవుణ్ణి దర్శించుకుంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటా జగత్తంతా దేవుడే చైతన్యము దేవుడు ప్రాణశక్తి దేవుడు ఉనికి దేవుడు పంచభూతాల దేవుడు అని చెప్తూ ఉంటాం అది దర్శించి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అబ్బా ఏమి ఎనర్జీ ఏమి ఇదంతా దేవుడే ఇది అరబిందో మత మెథడ్ వండర్ఫుల్ మెథడ్ బయట దర్శించమని చెప్పాడు లోపల దర్శించడానికి కంగారు లేదు బయట దర్శించమన్నాడు రమణ భగవాన్ అక్కడే అదే సౌత్ ఇండియాలో కొంచెం అటుపక్క ఇద్దరు సమకాలీకులు కూడా ఈయనవాడు బయట దర్శించడానికి కంగారు నువ్వు లోపల దర్శించు ముందు లోపల దర్శిస్తే తర్వాత బయట అదాలెత్తట అదే జరుగుతుందని ఈ చెప్పేవాడు మొత్తానికి యోగశాస్త్రము ఉపనిషత్తులు వేదాంతము అరబిందో వైపు కాదు రమణ వైపు మొగ్గు చూపుతాయి మళ్ళీ దాంట్లో కూడా ఒక్కొక్క లక్షణాన్ని బట్టి ఉంటుంది ఆడియన్స్ని బట్టి ఉంటుంది ఆడియన్స్ సపోజ్ భక్తి గురించి ఉపన్యాసం చెప్పాలనుకోండి లోపల కంగారు లేదంతా బయట సమాచారమే చెప్పడం భక్తి గురించి చెప్పే ధ్యానం గురించి చెప్పాలంటే లోపల చెప్పాల్సి సో అల్టిమేట్లీ వేదాంతులు అయితే ఇటు భక్తులకి అటు యోగులకి కూడా అతీతంగా అంతర్ బహిష్ఠ వాళ్ళు దర్శిస్తారు ఆత్మరూపంగా దర్శించే వాడికి ఇంకా అంతఃలేదు బహిలేదు వాటెవర్ సో కనుక దేవుడి పేరు చెప్పి భోగాలను అనుభవించడం దోపథి నేను విల్లిపుత్తూరు వెళ్ళా విల్లిపుత్తూరు వెళ్తే అక్కడ ఉండే పూజారులు అందరూ కూడా దే ఆర్ ఆల్ హెవీ సెట్ ఆల్ ఒబేస్ జనరల్గా మీకు ఇండియాలో అలా కనపడదు మీకు అమెరికాలో కనపడుతున్న పెన్సిల్వేనియాలోను విస్కాన్సిన్లోను ఇలా విస్కాన్ డైరీ స్టేట్ అని పేరు పాలు పెరుగు వెన్న ఎక్కువ దొరుకుతాయి కాబట్టి అక్కడ జనం కూడా అక్కడ ఉంటారు అలా ఉంటారు మాములుగా ఈ విమానాశ్రయంలో ఈ గేట్స్ ఉంటాయి గేట్ నెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఆ గేట్స్ దగ్గర విమానం ఎక్కడానికి వెయిట్ చేస్తూ ఉంటారు మీరు నడిచి వెళ్తూ ఉంటే ఏ గేట్ దగ్గర వెయిట్ చేసి వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ మోర్ ఒబీస్ ఉంటారు ఆ విమానం విస్కాన్సిన్ కేసి వెళ్తుంది యాభై శాతం మంది దాటి బాగా లావుగా ఉంటే ఆ విమానం ఏదో విస్కాన్సిన్ స్టేట్ కి మ్యాడిసన్ యాభై తొమ్మిది వాకియో అక్కడికి ఎక్కడికో వెళ్తుందని అదో రూలు సో అలాగా ఈ విల్లిపుత్తూరులో అడుగు అడుగున పూజార్లు ఉంటారు దేవాలయ నెంబర్ ఆఫ్ ష్రైన్స్ ఉంటాయి పూజార్లు ఉంటారు ఈ పూజారులు అందరూ కొంత నేను అమెరికాలో చూసిన ఒబేసిటీ ఇలాంటి ఒబేసిటీ చూశాను నేను ఏమండి ఇలాగ ఈ విడ్డూరం ఏమిటని అడిగాను అదైతే వాళ్ళు అన్నారు ఇది మార్గం ఇది ధనుర్మాసపు మహిమండి అని చెప్పారు ధనుర్మాసం మాఘమాసంలో చేస్తారేమో మార్గశీర్షంలో చేస్తారు ధనుర్మాసం చేస్తారు ఫార్టీ డేస్ చేస్తారు ఆ ఫార్టీ డేస్ పొంగలి నెయ్యి అలాగ స్వీటు ఎంత తిరుప్పవై తిరుపతి దాని ప్రభావం అండి ఇది అని చెప్పారు అని ఒక ఆయన నన్ను తీసుకెళ్ళిన ఆయన కొద్దిసారి డాక్టర్ అది ఆయన చెప్పాడు ఇది ఆ ప్రభావం ఏదన్నా అంతకంటే మరి ఏం కాదని చెప్పాడు కాబట్టి సో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ వీఆర్ గివెన్ టు సెన్స్ ప్రెషర్స్ వీ షుడ్ అవాయిడ్ ఇట్ దానికి దేవుడు పేరు పెట్టేసి ఇప్పుడు గిన్నె ఉంటుందండి గిన్నెలో ఉంటుంది పొంగలు ఉంటే స్వీట్ అనమాట వెరీ హైలీ స్వీటిష్ అండ్ దాని లాట్ ఆఫ్ ఆయిల్ ఉంటుంది దాని చుట్టూ పసుపును కుంకుమ పెట్టేస్తే అంత మాత్రం చేతున్నాం అది దాని ఎఫెక్ట్ లేకుండా అవుతుందండి ఇట్ విల్ హ్యావ్ ది సేమ్ ఎఫెక్ట్ కాబట్టి అలాగా కాదు తర్వాత దేవుడు అలంకార ప్రియ అన్నం అలం ఎవరు చెప్పారు నీకు అలంకార ప్రియుడనే కూటోళ్ళు అంటే ఏదో చెప్పచ్చు ఏదో స్కాందపురన్నంలో వెంకటేశ్వర మహాత్మ్యలో చెప్పారినో ఏదో చెప్పాల్సి ఉంటుంది సో దేవుడు అలంకార ప్రియుడనే ఎక్కడైనా మీరు ఉపనిషత్తులో తైత్ర ఉపనిషత్తులు ఏమన్నా ఎక్కడైనా అలంకార ప్రియ అని చెప్పారు ఎవడు అలంకార ప్రియుడు వీడు అలంకార ప్రియుడు యాంత్రోపోమార్ఫిక్ గాడ్ అని వీడు అలంకార ప్రియుడు నేను సాధారణంగా చెప్తా ఉంటా హనుమంతుడికి స్వత్జప్పాలంటే చాలా ఇష్టం హనుమంతుడికి స్వద్జప్పాలు చాలా ఇష్టం కాదు హనుమంతుడికి రామనామం అంటే చాలా ఇష్టం కర్తవ్యం అంటే ధర్మ కర్తవ్యం అంటే చాలా ఇష్టం ఆయనకి ఆయన ఒక ఆ కాయలు కసరలు తిని బతుకు పెద్ద ఆయన చెట్లు చేమల మీద ఉండే హిలీవ్స్ ఆఫ్ ది ల్యాండ్ ఆ ల్యాండ్లో అన్ కుక్కుడుగా ఏ దొరికితే అది తిరసిస్తాడు ఆయన ఆయనకి స్వత్సప్పాలను ఇలాంటివి ఇవే అక్కడ వీడికి కావాలి స్వత్సప్పాలు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్పారంటే యూ హ్యావ్ టు విత్ డ్రా ఇంద్రియానింద్రియార్థే దేవుడు పేరు చెప్పి ఈవేళ సంతోషమాతకి ప్రీతికరం ఒకటి రేపు హనుమంతుడికి ప్రీతికరం అని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ది ఎంటైర్ డే ఈజ్ స్పెండ్ ఇన్ ప్లానింగ్ ఫర్ ద్వాదశి ద్వాదశి దాని అలాగే అది ఇంద్రియాన్ని ఉపసంహారతి నువ్వు ఏమి చేసినా చేయండి ఎదరో వాళ్ళకి పీడి పెట్టిదే పెట్టండి అంతేకాని ఎవరికి వాళ్ళు ఉపసంహారం చేయాల్సి ఉంటుంది ఇంద్రియాని ఇట్ ఈజ్ ఎ మేజర్ ఛాలెంజ్ మేజర్ ఛాలెంజ్ అయి తెలియ ఎవటో టు టు ఈట్ ఫుడ్ ఇన్ మోడెస్ట్ క్వాంటిటీస్ మోడరేట్ హీటింగ్ ఇట్స్ మేజర్ ఛా అంత కఠినమైన పని అదే కానీ ఇంకోట కొత్త ఆవకాయ ఉందనుకోండి ఈ కొత్త ఆవకాయ కలిపితే రాత్రి మధ్యలో పన్నెండింటికి కడుపు మంటతో తెలివి లేచి మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు వీళ్ళు తాగితే కానీ ఆ మంట తగ్గదు ఇది వీడికి తెలుసు ఎందుకు తెలుసు అంటే ఎందుకు వందల సార్లు అనుభవం తెలుసు అయినా మా జస్ట్ కాన్ స్టాప్ ఇట్ you can't stop vedan indriyaan indriyaartham this a major challenge dieting dieting kanaka meer edana easy method meeku teliste cheppandi meer ventane 100 crore ki ishwarudu ayipotharu within one year dieting in america dieting is a 40 billion dollar industry can you believe it endukante people just can't Stop eating. చేత కాదు ఎవడికి ఈ డయట్ ఈ ఈ అంటే ఈ సేవ లాగా ఈ ఈ డయట్ యు విజిట్ ఇట్ విజిట్ చేస్తే వాడు వెంటనే హీ విల్ కమ్ ఆఫ్టర్ యూ వాడు హీ విల్ టేక్ ఓవర్ యువర్ డయట్ ప్లాన్ వాడు చెప్పినట్టు చేస్తే తగ్గుతుంది వాడు ఒక ప్లాన్ ఇస్తాడు వాడే భోజనం ప్యాక్ చేసి పంపిస్తాడు మీకు ఎప్పుడు ఎంత తినాలో అన్నీ వాడే చెప్తాడు మొత్తం షెడ్యూల్ వాడే ఇస్తాడు పర్సనల్గా మీరు వెళ్ళి వాడిని కలవచ్చు వాడు వచ్చి మిమ్మల్ని కలుస్తారు డాక్టర్లు ఉంటారు అంతా చేస్తారు ది ఛార్జ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ గుడ్ అంటే పెద్ద ఎక్కువ ఏం కాదు బట్ అల్టిమేట్లీ పది మంది వాడి దగ్గర జాయిన్ అయితే వాడే చెప్పాడు నాకు వంద మంది ఆ అడ్వర్టైజ్మెంట్ చూస్తే అది హాట్ మైల్లో వస్తుంది అడ్వర్టైజ్మెంట్ వంద మంది చూస్తే పది మంది జాయిన్ అవుతారు పది మంది జాయిన్ అయితే ఇద్దరు సక్సెస్ అవుతారు జనమండుగురు ఫెయిల్ అయిపోతారు ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య ఉపసంహరితే ఎలాగో ఉపసంహారం చేయాలి అంటే కూర్మావతారాన్ని స్మరిస్తున్నాడు కూర్మ కూర్మావతార స్మరణం శ్రీకృష్ణుడు అవతారం అది శ్రీకృష్ణుడు అవతరించాడు అంతకుముందు నేనే చెప్పాను ఇదంతా అంటే అధ్యాయంలో సో హిరణ్య అవతరించాడు తర్వాత కూర్మావతారాన్ని అవతరించాడు ఆయన కూర్మారూపుడు కనుక ఆయనకి బాగా తెలుసు ఉపసంహారం అంటే ఏమిటో యథా కూర్మ అంగానీవ కూర్మము ఉపసంహారం చేస్తుంది ఎన్ని ఉపసంహారం చేస్తుంది ఆరింటిని ఉపసంహారం చేస్తుంది కూర్మహంగా ఇక్కడ పూర్తి ఉపమాలంక ఉపమా ఉపమా అంటే సిమిలి టోటల్ సిమిలి నాలుగు కాళ్ళు ముఖము తోక ఆరింటిని ఉపసంహారం చేస్తుంది అదేవిధంగా ఇక్కడ మీరు శమధమాలు ఐదు ఇంద్రియములను ఉపసంహారం చేయాలి బాహ్యేంద్రియాలు మనస్సు అనే ఆరో ఇంద్రియాలను ఉపసంహారం చేయాలి నోరు కట్టేసుకుని మనస్సుతో అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఐదు ఉపసంహారం చేశారు కానీ ఆరోదు ఉపసంహారం కాలేదు ఇందాక మీకు మనం చేసే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశికి ప్లాన్ చేశారంటే అర్థం ఏంటి దమ ఉంది కానీ శమం లేదని అర్థం దమం ఉంటే లోన కట్టేయడం శమ అంటే వనస్సులో ఆ యాటిట్యూడ్ అది రాలేదన్నమాట సో ఆరు ఐదు జ్ఞానేంద్రియములు ఒక మనస్సు మనస్సు అంటే అంతఃకరణము అప్పుడు అన్ని అన్ని డిపార్ట్మెంట్లు కలిపి మనస్సు నేను ఈ ఆరింటిని ఉపసంహారం చేయాలి అంటే భోగవాసనల జోలికి మనస్సుతో స్మరించకూడదు ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి దమమే లేదు మీరు యు ఆర్ నా యువర్ నాట్ విత్ దర్ ఎనీథింగ్ యూఆర్ ఎంగేజింగ్ ఇన్ ది సెన్స్ ప్రెషర్స్ ఆన్ ది అదర్ హ్యాండ్ సినిమా వెళ్ళడం మానేసి ఇంటి దగ్గర కూర్చుని సినిమాకి వెళ్ళి ఉంటే బాగుండేది వాడు వెళ్ళిపోయాడు ఈ పాటికి చేరేసి ఉంటాడు ఈ పాటికి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మనం ఇక్కడ ప్రారంభం ఇలా ఉంది అని వీడు ఇక్కడ కూర్చుంటే అలాంటి వాడికి శ్రీకృష్ణుడు పేరు పెట్టాడు మిథ్యాచారస్ ఉచ్యత అదే ఎక్కడొచ్చిందో నాకు గుర్తులేదు బహుశా మూడో అధ్యాయంలో వస్తుంది మూడో అధ్యాయంలో వస్తుంది మిథ్యాచారస్ ఉచ్యత ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్ ఉచ్యత అని సెకండ్ హాఫ్ హాఫ్ ఉంది ధర్మేంద్రియాన్ని సంయమ్య యుక్త ఆస్థే మనసాస్మర సో మిథ్యాచారస్ ఉచ్యతే వాడు దంభాచారుడు మిథ్యాచారుడు అంటే ధంభాచారుడు అని వాటెవర్ కాబట్టి అలా కాదు ఫైవ్ ప్లస్ వన్ అంటే మనస్సుతో దాన్ని స్మరించను కూడా స్మరించకూడదు అంటే అర్థం ఏంటంటే గుర్తొస్తే ప్రమాదం అని కాదు యూ డోంట్ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ యూత్ అది సంఘటన యూ డోంట్ హ్యావ్ ఎ వాల్యూ ఫర్ యూత్ ఎదురుకుండా అటుకులు మజ్జిగ అవకాశం ఉందండి ఎవడో వచ్చి డిన్నర్ పార్టీకి వెళ్దాం రమ్మంటాడు ఎందుకంటే డిన్నరు ఇగో ఈ అటుకులు తినేసి కొన్ని మజ్జిగ ఉంది కాబట్టి ఈ అటుకులు మజ్జిగ చాలా రుచిగా ఉంటుంది రాత్రిపూట ఇంక అంతకంటే ఏం కావాలి ఇది తినేసి పడుకున్నా ఉండే అని దాని గురించి ఆలోచించడం కూడా ఆలోచించడం పడుకున్న పోతుంది హీ డజంట్ మిస్ ఎనీథింగ్ అది దట్ ఈస్ ది పాయింట్ ఈ డజెంట్ మిస్ మిస్ అయ్యంటే శమం లేదనమాట అయ్యో ఇది మన ఇలా ఉంది ఇది ఇంకోటి అలా అంటే శమ లేదనమాట శమం కూడా ఉండాలి ఆరింటిని ఉపసంహారం చేయాలి తర్వాత ఆరింటిని ఏకకాలంలో ఉపసంహారం చేయాలి నాట్ వన్ బై వన్ ఇది ఇదంతా కూడా సైకాలజీ మీలాంటి పెద్దలు చాలా నిష్ణాతులు మీరు ఎంతో పవిత్రమైన జీవితం గలవాళ్ళు మీకు పెద్ద అవసరం లేదు లోకానికి అవసరం ఈ పాఠం లోకంలో ఈ భోగపరాయణులు ఉంటారే వాళ్ళకి అవసరం సరే మీలాంటి పెద్దలకి చెప్పేస్తే మీ బుర్రల్లో వారేస్తే అది లోకానికి అందుతుంది అది వేరే సంగతి కాబట్టి ఇక్కడ సర్వశ అంటే అన్నింటినీ ఒకేసారి ఉపసంహారం చేయాలి మీరు ఒక్కటొక్కటి ఉపసంహారం చేయలేరు ఇప్పుడు ఒకటొక్కటి ముందు ఒకటి ఉపసంహారం చేద్దాం తర్వాత ఇంకోటి చేద్దాం తర్వాత ఇంకోటి చేద్దాం అని గ్రాడ్యువల్ ఉపసంహారం వర్కౌట్ కాదు ఒక్క ఒక్క ఉదుట ఉపసంహారం చేసేయాలి దాన్ని కోల్డ్ టర్కీ మెథడ్ అని అంటారు ఇన్ వన్ స్ట్రోక్ యూ విత్ ఇప్పుడు నేను దృష్టాంతం చెప్తా అంటే ఆ సర్వశా మాట కోసం చెప్తున్నాను ఒక మిత్రుడు ఉన్నాడు క్లబ్బులో జాయిన్ అయ్యాడు నేను చెప్పాను క్లబ్ వద్దు అని చెప్పాను అలా కాదండి క్లబ్ కొంత ఈవినింగ్ కాలక్షేపం అవుతుంది వద్దు క్లబ్ వద్దు నేను నీకు ఏదైనా ఇంకో ఉపాయం చూపిస్తాను యూ డోంట్ గో కావలసిన మిత్రుడు కాబట్టి చెప్తాం కదా మరి అంటే అబ్బిబే నేను క్లబ్కు న్యూస్ పేపర్స్ వెళ్తా ఓన్లీ న్యూస్ పేపర్సే న్యూస్ పేపర్ కొనుక్కో కొనుక్కోవా నెలకో యాభై రూపాయలు వాడికి యాభై ఉందో అంటే న్యూస్ పేపర్ నేను ఎలాగో కొంటున్నాను కానీ ఇంటి దగ్గర ఒక్కటే వస్తుంది అక్కడైతే నాలుగు ఐదు వస్తుంది ఎందుకు నాలుగు ఐదు ఒకటే అనవసరం అనుకుంటుంటే నాలుగైదు ఎందుకు వద్దు అంతగా నీకు చేతష్టం ఉంటే ఇంకో రెండు మూడు కొనుక్కో అంతేగాని క్లబ్కి వెళ్ళద్దు అబ్బాయి ఓన్లీ ఫర్ న్యూస్ పేపర్ క్లబ్లో న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ రూమ్ వేరే ఉంటుంది అక్కడ సోఫా వేసి టేబుల్ వేసి అక్కడ ఇవన్నీ పెడతారు అక్కడ ఎవడో ఉండడం ఖాళీగా ఉంటుంది మిగతా వాళ్ళు బిజీగా ఉంటారు ఎవరో ఎవడో ఒకళ్ళో ఇద్దరు ఉంటే ఉండొచ్చు దేర్ ఇస్ నో కాంపిటీషన్ మీరు వెళ్ళి వీడు అక్కడ ప్రవేశించాడు నేను వద్దంటే ప్రవేశించాను అయితే దీని పక్క రూమ్లో ప్యాకాట్ ఉంది దానికి దీనికి మధ్యలో గ్లాస్ పార్టీ ఓ చిన్న విండోలాగా సో వీడు ఏం చేస్తాడంటే న్యూస్ పేపర్ చదువుతాయి ఈ పక్కకు చూస్తాడు పక్కన ప్యాకాట్ ఆడుతున్నారు ఆడుకున్న వాళ్ళందరూ వీడి మిత్రులే వాళ్ళలో ఒకడేమన్నాడంటే ఆ పేపర్ ఇక్కడికి వచ్చి కూర్చున్న చదువుకో పర్వాలేదు రా అని పిలిచాడు అంటే సర్వశ అంటే వీడు పేపరే కదా అని ఆ రూమ్లో చేరి ఇక్కడ చదువుకునే పేపర్ అక్కడ చదవడం ప్రారంభించాడు వితిన్ వన్ వీక్ ఈ షిఫ్ట్ అయింది ఈ పేపర్ చదువుతుంటే వీడు పక్కన కూర్చున్న పేపర్ చదువుతున్నారు ఆరు ఊరు ఆడుతున్నారు రమ్మీ ఈ పేపర్ చదువుతుంటే ఈ పక్కనే ఉన్నవాడు వీడు కౌంట్ ఇచ్చాడు కౌంట్ ఇవ్వడం అంటే ఆట ఎగ్రవాడు చూపించినప్పుడు వీడు హయ్యెస్ట్ పెనాల్టీ పే చేస్తాడు వీడి దగ్గర ఉండే మొక్కలను బట్టి గ్రేడేషన్ ఉంటుంది ఇంకా మామూలుగా ఒకటి పది రూపాయలు ఇస్తే ఇంకోటి ఇరవై ఇస్తే ఇంకోటి ముప్పై ఇస్తే వీడు వందా ఇచ్చాడు వందో ఎనభై అంటే హయ్యెస్ట్ పెనాల్టీ పే చేసాడు ఇక హైయెస్ట్ పెనాల్టీ పే చేసిన వాడు చాలా సూపర్స్టిషియస్గా ఉంటాడు ఎందుకంటే హైలీ పించింగ్ ఇట్ ఈస్ హీ మే నాట్ షో ది గేమ్ బట్ హీ వాట్స్ టు పే మినిమమ్ బట్ హీ హాజ్ స్పేడ్ హయ్యెస్ట్ హైయెస్ట్ పే చేసి ఇటు చూస్తే లేరు ఇటు వీడు కనబడుతుంది కనబడితే అయ్యే మీరు ఇక్కడ కూర్చోకండి అటు ఇళ్ళు కూర్చోండి అంటాడు వీడు పోలంగా తన పరిస్థితి చెడిందని వీడు సూపర్స్ తాత వీళ్ళు ఇటు అటు తిప్పుతో ఉంటే ఆఖరికి వాళ్ళ ఎవడేమంటాడంటే అహు నీకు మాత్రం దాంట్లో పెద్ద బ్రహ్మ విద్య ఏమన్నా తెలుసు మరైతే జాయిన్ కా జాయిన్ చేస్తాను రమ్మిలో జాయిన్ అవుతాడు వాళ్ళు సిగరెట్ తాగుతూ ఆడుతారు వీడు ప్యాసింగ్ వీటిది స్మోకింగ్ చేస్తూ ఉంటాడు సిగరెట్ తాగేవాడి కంటే ఎందుకంటే సిగరెట్ తాగేవాడు ఫిఫ్టీ పర్సెంటే లోపలికి పిలుస్తారు ఫిఫ్టీ పర్సెంట్ బయట ఉంటుందిగా ఆ ఫిఫ్టీ పర్సెంట్ పిలుస్తూ ఉంటాడు ప్యాసివ్ స్మోకింగ్ తర్వాత వాళ్ళు మధ్య పకోడీలు తెప్పించుకు తింటారు పకోడీలతో పాటుగా లెక్కర్ కూడా వస్తుంది కొంచెం లేట్ వస్తుంది సిక్స్ కి ప్రారంభిస్తారు ఎయిట్ థర్టీ నైన్త్ లెక్కర్ వస్తుంది ఈ లోపల లెక్కర్ ఉండదు ఎందుకంటే లేడీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి వాళ్ళు వస్తారు వెళ్ళిపోతారు నైన్ అయ్యేప్పటికి ఇంకా దరిదాపులకు వాళ్ళు వెళ్ళకూడ మంచిది లెక్కర్ కూడా ఉంది వీడు డే ఆఫ్టర్ డే విత్ ఇన్ టూ మంత్స్ హీ జాయిన్ ఇన్ దాట్ హీ వాస్ ప్లేయింగ్ రమీ విత్ లెక్కర్ విత్ ఇన్ టూ మంత్స్ జాయిన్ అయ్యేప్పుడు ఎలా జాయిన్ అయ్యాడు న్యూస్ పేపర్ కోసం జాయిన్ అయ్యాడు నేనేం చెప్పాను అసలు అటు కేసు వెళ్లొద్దని చెప్పాను వెళ్ళదురు డెంగ్యూ వాట ఉంటుంది సో సర్వశ యూ విత్ టట్ కీప్ వన్ పీస్ గోయింగ్ అండ్ అదర్ పీసెస్టెన్స్ ఎందుకంటే అల్టిమేట్లీ కొంచెం దూరంగా ఈత కొడతానంటే నో ఇట్ డజంట్ వర్క్ యూ విల్ బి డ్రాగ్డ్ ఇన్ టు కాబట్టి సర్వశ ఆల్ నో షార్ట్ కట్స్ నో కాంప్రమైజెస్ గంధము గంధ బిజినెస్ గంధంతో సంబంధం ఏంటండి గంధం నాకు చందనం ఇచ్చారు నేను చందనం పెట్టుకోనని చెప్పాను ఎందుకంటే మా సన్యాసు చందనం ఎందుకు భస్మే చెప్పారు చందనం చెప్పలేదు చందనం ఏదో కృష్ణుడు అని పేరుతో పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు కృష్ణుడు మరి చందనం పెట్టుకోమని చెప్పలేదు ఇలా చెప్తున్నాడు కృష్ణుడు చేసింది మనం చేయకూడదు కృష్ణుడు చెప్పింది మనం మీరు తైత్రీయంలో చూశారు యాన్యస్మాకం సుచరిత అని తాని త్వయోపాస్య మేం చేసింది నువ్వు చేయొద్దు మేము చెప్పింది చేయి మేము చేసిన వాటిల్లో మంచి ఉంటే మంచి కృష్ణుడు ఆయన చందనం వాడాడని ఎవరు చెప్పారు మీకు ఎక్కడో చూసి ఉంటారు భగవద్గీతలో ఎక్కడో చెప్పాడా చెప్పలేదు కాబట్టి చందనం అనే ప్రసక్తే లేదు భస్మ పెట్టుకోవడం కొంతమంది సెంటెడ్ భస్మ పడతారు ఎందుకండి సెంటెడ్ భస్మ డూ ఇట్ ఐటల్ సెంటెడ్ భస్మ దాని ఖరీదు ఎక్కువ డీలక్స్ భస్మ ప్యాకెట్లు ఉంటాయి నా దగ్గర ఉన్నాయి ప్యాకెట్లు సో డీలక్స్ భస్మ ఆర్థ్యండి ఈ భస్మ న్యూస్ పేపర్ కాల్చి తయారు చేస్తారు ఈ భస్మ శాస్త్రకారం దీంట్లో చాలా భస్మకి చేస్తే ఏది తగలబెట్టిదో భస్మే అవుతుంది అల్టిమేట్గా ఇంక ఇట్ బి ఫర్దర్ రిడ్యూస్డ్ దాని పేరు భస్మ కానీ ఏదో గోమయంతో చేయాలి నీతి ఏదో వ్యవస్థ ఉంది అగ్నిహోత్రం ఎవడు చేస్తున్నాడు అగ్నిహోత్రం ఎవరిలో అగ్నిహోత్రం చేయట్లేదు పూర్వం ఆ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కుప్ప